చేసుకుందాము పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవా కృప కలిగిన మా ప్రభ సర్వశక్తి సర్వాధికారి మీ ఘనమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఆకాశం పట్టజాలని గొప్ప దేవుడు అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచనకరతవు సర్వ కృపానికి మా దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు స్థుతులు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం రాజులకు రాజువు ప్రభులకు ప్రభు ఇదిగో నేను మృతుడనై తిని గాని యుగ యుగములకు సజీవుడునై ఉన్నానని సెలవు ఇచ్చిన గొప్ప దేవానికి వందనాలైనా ప్రభావ ఈ గడిచిన కాలం అంతా తండ్రి నీకు కృపతో నీకు అపారమైనటువంటి ప్రేమ కనికరములతో నీ వాత్సల్యంతో మమ్మల్ని కూడా ప్రభావ కాచి కాపాడిన విధానం కొరకై స్తోత్రములు నా తండ్రి ఎగిరైన మమ్మల్ందరినీ కూడా ప్రభావ నేను ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా గొప్ప దేవుడో ప్రభా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడో ప్రభా మా పట్ల ఉన్నతమైన తలంపులు ప్రణాళికలు గెలిగిన దేవుడు ప్రభా మేము పాపులము యోగ్యులము కాదు ప్రభా కానీ మీకు బహుదూరస్థలంగా ఉన్న వాళ్ళము మమ్మల్ని కూడా తండ్రి సమీపస్తులుగా చేసినారు ప్రభ కూడా తండ్రి పాపముల నుంచి విడిపించారు రక్షించారు మేము బిడ్డలుగా ప్రభావ మీతో పాటు ఉంటాము అనేటువంటి నిరీక్షణ ఇచ్చినారు అందుబాటు మీకు స్తోత్రాలు ప్రభావ మీకు ఎంతగానో కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయినా మరొక పర్యాయం ఉన్నా తండ్రి మీ పాదాలు చెంతకొచ్చినాం మీ సారిని ఇదికి వచ్చినాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి ఈ జరగబోయే ప్రేయర్ మీటింగ్ అంతట్లోనూ తండ్రి మిరే సహాయపడండి కృపణను గ్రహించండి పాటల ద్వారా మహిం పొందండి వాకింగ్ ధర మాతో బలపరచండి హెచ్చరించండి ప్రభు నీకు ప్రీతికరమైన జీవితాన్ని ప్రభు మేము జీవించడానికి సహాయం చేయండి మేము నడవలసి ఏ మార్గంలో నడవాలన ప్రభు ఆయన ఆ విషయాన్ని ప్రభు మా మీరు ఏం కోరుకుంటున్నారు మేము ఏ మీరు మహిం పొందుతారు ప్రభు ఆ విషయాలు తండ్రి మాకు తెలియజేయండి మీకు ప్రీతికరమైన జీవితాన్ని జయించండి సహాయండి మీ సాక్షులుగా ఉండడానికి కృపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆయన ప్రభా ప్రతి ప్రార్థన అంశానికి మీరే జవాబు అనుగ్రహించండి వచ్చిన వారిత్ర రావాల్సిన ప్రతి ఒక్కరిని మీరే త్వర పెట్టి తీసుకురమ్మని ప్రార్థిస్తుంది జరగబోయే ఆరాధన అంతట్లోనూ ప్రభా మీరు ఆధిపత్యమైన నడిపించి నా ప్రభా తండ్రి మీ నామానికి మయంకరంగా జరిగించమని ముందున్న సమయం అంతటినీ ప్రభా మాకు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా చేయమని మీకు కృపగల స్థలాలకు మిమ్మల్ందరినీ అప్పగించుకుంటూ మీకు కృపను కోరుతూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించిస్తూ తిరిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ వినిపించు ప్రభువా నీ దాసుకించు నీశ్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు నీ వాక్యమును నేర్పించు దాని ఎందు నడుచునట్లు నేను నీ వాక్యమును నేర్పించు దాని ఎందు నడుచునట్లు నీతో నీశ్వరము వినిపించు ప్రభువా నీ దాసులకించున్ ఉదయము నీ లేచి నీస్వరము వినుట నాకు ఎంతో మధురము మంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆ పదల నుండి రక్షించు ఆ పదల నుండి నీశ్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించున్ నీ వాక్యము చదివి నీ స్వరము వినినా నేను సరి చేసుకొందు నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించము ఎల్లప్పుడు నేర్పించము ఎల్లప్పుడు నీస్వరము వినిపించు ప్రభువా నీ దాసులకించయభీతులా నీ స్వరము వినిపించుమ అభయాము నిమ్మోగోదే ధైర్య పరచు మో మమ్మో ధైర్య పరచు మో మమ్మో వినిపించు ప్రభువా నీ దాసులాలకించు నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకే నీతో మనుషులతో సరిచేసుకుందు నీ దివ్య వాక్యము ద్వారా నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించున్ నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది అది రెండంచుల ఖడ్గము నీ వాక్యమేగా అద్భుతం నిజస్వరూపమును చూపించున్ నిజస్వరూపమును చూపించు నీశ్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు నేర్చుకున్నాను నాశ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో నీ అందు నిలుచునట్లుగా నీయందు నిలుచునట్లుగా నీశ్వరము వినిపించు ప్రభువా నీ దాసులకించు హృదయములోని రెండు తలంపులను ఛేధించు నీ వాక్యమే నా రూపమున కుమార్పును నన్ను నీదు మహిమలో చేర్చుము నీ కొరకేగా చేర్చుము నీ కొరకేగా నీ వినిపించు ప్రభువా నీ దాసులకించు నీ వాక్యమును నేర్పించో దాని అందో నడుచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని ఎందు నడుచునట్లు నీతో నీశ్వరము వినిపించు ప్రభువాస్టర్ పరిశుద్ధి తండ్రి మహోన్నతుడమ్మ దేవ మీకే సమస్త జనత మహిమా ప్రభావం చెల్లించుకుని చున్నాయ్య పాపము శాపము రోగము వ్యసనబ్లను భరించి మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు ఎంతో వదనాలి మీ బిడ్డలుగా స్వీకరించేందుకు మీకు ఎంతో వదనాలిగా మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం అను గురించి కృపవారిలో ఆత్మఫలాలు చేత ఇంతకాలం మీరు కాచి కాపాడి నడిపించేందుకు మీకు ఎంతో వదనాలి ఈ యొక్క తింబల్లి సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడం నాశపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ లేకుండా పొరపా మేము ఒక్క క్షణాన్ని కూడా మేము ఊపిడవ జీవించలేం కనుకరించండి మీకు గృప చూపించమంతా మీరు పాల్గొన్న వారందరి జూతనగా విశేషమైన అద్భుత కార్యలు జరిగించండి సంపూర్ణంగా మీ వరకు సమర్పించుకోవాలి జీవించలేమని సహాయపడండి ఎందుకంటే ఎప్పుడో మేము కాలం బహు భయంకరమైన కాలము సైతానుడు విజృంభించి పనిచేస్తున్న కాలం ఎందుకంటే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్ఞానం మీరు మాకు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తున్నారు వాడికి కూడా కొద్దిగానే సమయం ఉందని వాడి త్వరగా ఈ యొక్క భూమి మీదకి వచ్చి మనుషులని ఎంతగానో సినిమాఫా చేస్తున్నాడు ఎందుకంటే మనిషే అతనికి శత్రువు అని వాడు తెలుసుకున్నాడు నేను కాబట్టి నైనా వాడితోనే మేము పొరడాలా వాడికి విరుద్ధంగా మేము జీవించాలా వాడింతకాలం అబద్ధాలతోనే భయపెట్టింది మమ్మల్ని కానీ మాకు ఆ మీరు బయలుపరిచినారు శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చినా అన్నారు కాబట్టి నైనా వాడికి భయపడడానికి వీల్లేదని మీరు మాకు జ్ఞాపకం చేసినారు ఆమె ఆజ్ఞ ఇచ్చినారు కాబట్టి ఈ సాయంత్రం సమయంలో తండ్రి మేము మాట్లాడు మేము ప్ర వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ యొక్క తేలని తొక్కుంటకు మాకందరికీ అధికారము శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు అవును ప్రభా మేము నోరు విప్పినప్పుడు సైతాన్ని గజ గజ వణకాల్సిందే ఎందుకంటే ఏ నామము తీసుకున్నప్పుడు ప్రతి మోకాలు వంగాల్సిందే అని వాక్యము సెలవిస్తుంది కబట్టి కాబట్టినైనా ప్రతి చీకటి శక్తులు అతని ఎదుట ఆ యొక్క నామం ఎదుట ఉబ్ మోకాలు వండాల్సిందే ప్రభా అటువంటి ఆధిక్యమైన నామాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంత వర్ణాలు అర్పించుకుంటున్నాం అవును నామం ఆమెన్ అనే నామం అని ప్రకటన గ్రంథాలు మేము తెయించుకున్నాం నేను కాబట్టి మీ యొక్క మాట్లాడి మాట్లాడి బలపరచండి ఆదరణ ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా జర్మయ్య తన తల్లికి తన చెల్లికి మీరు ఆదరణ ఇచ్చేయండి రెస్టారేషన్ అనుగ్రహించండి ఒక నెక్స్ట్ లెవెల్ జీవితానికి వారిని నడిపించమని ఏసీ ప్రతిష్ట పరిశుద్ధ నామా ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఇక్కడ ఉదయం పదిన్నర అవుతుంది కూడా అక్కడ తొమ్మిది గంటల అవుతుంది ఇండియాలో సరే గత దినంతా మనకి బాధాకరంగా దుఃఖకరంగా ఉంటాయి కానీ కాలము వెళ్ళిపోతూనే ఉంటుంది ఎవరి కొరకు ఆగదు కాబట్టి మన పనులు మనం త్వర త్వరగా ముగించుకోవాలా ఎవరి తెలుపు ఏ టైం అనేది ఎవరికి తెలియదు కానీ అమరత్వం దేవుడు మన కనుక రహించిన మనం దేము తీ రాసిన పత్రికలో చూసినాం మరణం మీద విజయం ఆయన పొంది మన చేతికి కాబట్టి మనం ఎన్నటికీ మరణించము అన్న విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే మన మన శరణాన్ని విడిచిపెట్టిన మనం మటుకు అనేకమైన సేవా పరిచయంలో ముందుకు వెళ్తా ఉంటాం అని ఆ వాక్యాలు మనల్ని జ్ఞాపకం ఈ లోకంలో మన పని ముగించుకున్నామంటే మరి అనేకమైన పనులు మనకు అప్పగించబడ్డాయి అవి ఆత్మలో ఆ ఆత్మీయ ప్రపంచంలో మనం వాటిని కొనసాగించుకోవాల కాబట్టి ఈ యొక్క సత్యాలు మనం నేర్చుకోవాలాం పైన వాటి వరకు వెతకాల ఎందుకంటే అసలైనా ఇక్కడ నీడ అనేకులు నీడని వెతుకుతూ అలసిపోతా ఉన్నాం కానీ ఇవి నశించిపోయేది నీడలు నిజ స్వరూపము అక్కడుంది కాబట్టి ఆ నిజ స్వరూపాన్ని మనము వెంటాడాల దాని పరిగెత్తాల యువడు పరిశుద్ధ నా పరిశుద్ధ పర్వతం ఏకదగిన అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి శ్రీయో పర్వతం ఎక్కాల ఎందుకంటే సమస్తం ఉంది ఆయన అక్కడున్నాడు గడిపిల్ల అక్కడ ఉంది కాబట్టి గొడపిల్ల ఎక్కడికి వెళ్తే వారు అక్కడ వెళ్ళి అనుంది ఉంది వాక్యం మన ప్రకటన గ్రంథం ఏడవ ధ్యాము బహుదీర్ఘంగా వాటి గురించి ధ్యానించడం కొంతకాలం కిందట కేవలము లక్ష నలభై మంది తప్ప ఎవరు కూడా అక్కడ నివసించలేరు ఎందుకు అంటే నాగురాజిక అన్నమైంది సీయన పర్వతం ఎక్కాలంటే పరిశుద్ధమైన హస్తాలు పవిత్రమైన హృదయాలు ఉన్నవారు తప్ప ఎవరు అక్కడ నిలబడలేరు ఎందుకంటే యేసు ప్రభు బహు పరిశుద్ధుడు అతని వంటి వాడు ఒక్కడు లేడు అతనితో పాటు నువ్వు నిలబడాలంటే నివసించాలంటే ఆయన ఎదుట కూర్చోవాలంటే ఆయన పక్కన పెళ్లి కుమార్తెలగా నిలబడాలంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా తయారు కావాలో ఈ శరీర యోచనన్నిటిని నువ్వు విజయం పొందాలా శరీర కోరికలను అన్నిటిని అనగా అందుకే అనేక పర్యాయం మనకి గ్యాస్ ఉంటే పడుతున్నాయి ఇర్మియా గ్రంథం ద్వారా ఒకసారి కుమారి ఇంటికి వెళ్ళు ఇర్మియా అంటాడు దేవుడు కుమారి ఏం చేస్తుందో చూడు అంటే ఇర్మియా విశదీకరిస్తూ ఉన్నాడు కుమ్మరి ఆ మూలకు పోయి గ్రామకు చివరి భాగానికి వెళ్ళి మట్టి తీసుకొచ్చిండు దాని ఇంటికి తెచ్చుకొని ఆ ఇంటి దగ్గర ఆ చిన్న గుంటతో దాంట్లో అదంతా వేసి దాన్ని తొక్కుతా ఉన్నాడు నీళ్లు తొగ్గి అందులో ఉన్న చెత్త చెదరము రాళ్ళు రొప్పలు అన్ని తొలగించిడు ఆ మట్టి మంచి అనక తిరుగుతున్న సార మీద చిన్న ముద్ద తీసుకొని దాని మీద పెట్టి తిప్పి మంచి మంచి పాత్రలు చేస్తా ఉన్నాడు కాబట్టి మనలో చెత్త చెదరము ఉంటే మనము పాత్రగా తయారు కాలం ఎందుకంటే ఆ కుమ్మరి చేతులలో చెత్త ఉన్న మట్టి లేక రాళ్ళు రొప్పలు బిడతలు ఉన్న మట్టి తిప్పేటప్పుడు తక్కుండా పగిలిపోతాయి పాత్రలు అవి జరగవు అన్నట్టు సగానికి సగం ఎగిరిపోతుంది అన్నట్టు అది దీసి పక్కకు పెడతాడు మట్టి అంత ఎందుకంటే అట్లా ఇంకెళ్ళి రాళ్ళు నోయో అది పనికిరాని మట్టి అన్నట్టు కాబట్టి మన తీర్మానము మనము ఒకసారి రక్షణ పొంది ఒకసారి పరుశరాత్మ పడుకుంటే సరిపోదు అది కొనసాగించుకోవాలా నీలో అగ్ని మండుతూనే ఉండాలా అగ్ని నీలో నూనె ఉండాలా అగ్ని కూడా ఉండాలా దేవుని వాక్యమే అగ్ని కాబట్టి దేవుని వాక్యము నీలో వెలగాలంటే నీకు నూనె అవసరం నూనె పరిశుధాత్మకు అవసరం కాబట్టి అనే ఎందుకు అనేక మంది సర్వసతంగా పోలేకపోతున్నారంటే పరశుదాత్మ పొందుకుంటారు కానీ అందులో వాళ్ళలో నూనె ఉండదు అన్నట్టు బుద్ధులేని కన్యకల జీవితం అదే వాళ్ళు సత్యాన్ని గ్రహించగలిగినారు కానీ అనుదినము వాక్యంలో బలపడలేదు కాబట్టి వారి హృదయంలో వాక్యం లేదు వారి హృదయంలో వాక్యం ఉన్నప్పుడు పరుశుధాత్మ పొందుకున్నప్పుడు ఆ వాక్యాన్ని వెలిగిస్తాడు అంటే వారి నోట్ల నుంచి బయటకు వస్తుంది ఆ వెలుగు అనేకుల జీవితాలన్నీ వెలిగిస్తుంది అన్నట్టు కానీ బుద్ధుల వాక్యం లేదు ఎందుకంటే ఎప్పుడో ధ్యానించిన వాక్యం మర్చిపోయినారు అన్నట్టు ప్రతి ఆదివారం విన్న వాక్యాలు మర్చిపోయినారు అన్నట్టు కాబట్టి బుద్ధుల ఎన్నిక గొప్ప జన సమూహానికి సాదృశ్యం అని మనకు తెలుసు వాక్యాలలో లక్ష నలభై నాలుగు వేల మంది మటుకు కన్యకలకు సాదృశ్యం ఒకప్పుడు వీళ్ళిద్దరు ఒకటి గుంపులో ఉన్నవాళ్ళు కానీ బుద్ధి కలిగిన వారు వచ్చే రాకడక ముందు వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని వారు వాక్యంలో బలపడ్డారు నువ్వు ప్రతిరోజు వాక్యం ధ్యానించకపోతే నీలో అగ్ని ఉండదు ఎందుకంటే ఆ వాక్యమే నీ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు ఉపదయ ఉపాధ్యాయ గ్రంథం నుంచి ఒక వాక్యని నేను మీకు చూపించడం ఆశపడుతున్నాను ఎందుకంటే ఉపధ్యాయ గ్రంథములో విషయాలు మనం బహు దీర్ఘంగా కొన్ని సంవత్సరాల క్రితము రికార్డింగ్స్ చేసినాం దాని లేదు మూడు గంటలో నాలుగు గంటలో ఐదు గంటలో ఎంతో ఉంది అందులో రికార్డింగ్స్ అయితే ఉపధ్యాయ అంటే చిన్న ప్రవక్తలలో పన్నెండు చిన్న ప్రవక్తలకు సంబంధించిన సందేశాల గురించి మనం ధ్యానించినప్పుడు మన యూట్యూబ్ లో కూడా ఉన్నాయి అవి కేబిపిఎం యూట్యూబ్ లో ఎర్లీ డేస్ లో వాటిని అప్లోడ్ చేసి పెట్టింటి మనం ఉపాధ్యాయ గ్రంథము ఒకటే అధ్యాయం కృత నిబంధనలో ఒకటే పత్రికను అట్లనే ఇది కూడా ఒకటే అధ్యాయం అయితే ఉపాధ్యాయ గ్రంథం దేనికి సంబంధించిందని మనం దీర్ఘంగా ధ్యానించడం ఇది ఏషావుకి సంబంధించిన అధ్యాయం లేక ఏదో ఏశావు సంతతి వారికి సంబంధించిన అధ్యాయం కాబట్టి ఏశావు జీవితము ఎట్లా భయంకరమైన జీవితం దేవుడు ఎందుకు ఏషావును ద్వేషించిండు అన్న ప్రశ్న కొంతకాలం కిందట మనం వేసుకున్నప్పుడు దానికి జవాబు కేవలం ఉపధ్య గ్రంథంలో తప్ప ఇంకా ఎక్కడ దొరకాదని నేను చూపించిన ఎందుకంటే ఏషాగు సంతతి వారు ఇసాన్ ప్రజలని శత్రువులకు అప్పగించిండ్రు శత్రువులు ఇసాఫా మీద దాడి వేసినప్పుడు ఇసల్ఫలందరూ బండ సందులలో కొండ ప్రాంతాలలో దాక్కుని ఉన్నప్పుడు ఏషాగు సంతతి వారు ఇదిగో వీళ్ళు ఇక్కడ దాచుకున్నారని చూపించి చంపకొచ్చేళ్ళు అందుకు దేవునికి ఏషావు అంటే బహు అసహ్యం లేక ఏ శాగు బహు అసహ్యం ఇవి ఎక్కడ మనం చూస్తామంటే ఉపాధి గ్రంథాలు తీసిన కొన్ని సంవత్సరాల దేవుడు అక్కడ ఎందుకు పర్మిట్ చేసేడు ఎందుకంటే ఏషావు అంటే అన్నపిల్లలు కదా అన్నపిల్లలు తమ్ముని పిల్లల్ని ప్రేమించాలా ఆదరించాలా కానీ వాళ్ళు ఏం అంటే తమ్ముని పిల్లల్ని శత్రువులకు అప్పగించి చంపించిండ్రు అది దేవుని దృష్టికి ఎంతో అసహ్యమైంది మనం చాలా అంటారు బ్రదర్ మళ్ళీ దేవుడు చూస్తా చూస్తే ఎందుకు అట్లా వాళ్ళని చూడండి ఈ లోకం దేవుడు స్వేచ్ఛనిచ్చిండు మనకి ఏదైనా తోట మొదలుకొని ఈ రోజు వరకు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు రెండు విషయాల మధ్యలో అతని జీవింపజేస్తున్నాడు నువ్వు మంచిని తీర్మానించుకుంటావా మంచిని ఎన్నుకుంటావా చెడుని ఎన్నుకుంటావా కానీ మనిషి మొదటి నుంచి చెడుని ఎన్నుకున్నట్లు మనం చూస్తాం కదా ఎందుకంటే దేవుడు మనిషికి ఒక ఆధిక్యతనిచ్చాడు స్వేచ్ఛ జీవి అన్నట్టు జబర్దస్తి లేదన్నట్టు కానీ మనిషి ఆ యొక్క స్వేచ్ఛలో మంచిగాని కోరుకోకుండా చెడ్డుగానే కోరుతా ఉన్నాడు బాల్యం నుండి కాబట్టి హృదయమంతా చెడుతనంతోనే నిండి ఉందన్నట్టు కానీ ఏసుప్రభుని మనము సొంత రక్షకులుగా స్వీకరించిన వాళ్ళం కాబట్టి మనలో చెడుతనం ఉండడానికి వీల్లేదు నీకు ఎవరి మీదనైనా ద్వేషము అసూయ కుట్ర ఉంటే నీలో పశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అన్నట్టు లేక మీలో వాక్యము మండుతలేదు అన్నట్టు ఆరిపోయింది ఎప్పుడో ఒక వ్యక్తికి ఈ గురించి నువ్వు అసహించుకుంటున్నావు అంటే ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించడానికి తెలున్నావు నీలో అగ్ని ఎప్పుడో ఆరిపోయింది అన్నట్టు కాబట్టి ఉపాధ్యాయ ఒక విషయాన్ని నేను విక్షిపించడం ఆశపడుతున్నా అది మన్యం అంటాం కదా ప్రాంతం అంటున్నాను కాబట్టి ఉపాధ్యాయ మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో అది నేను చదువుతాను మెరుగినండి మొదటి అధ్యాయము ఉపాధ్యాయ గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనం అయితే సిండ ప్రతిష్ఠిత మగులు కాబట్టి అది అన్ని కొండలకెల్లా ప్రతిష్టమైన కొండ మనకు తెలుసు ఆత్మీయ తర్వాత మనం జేమ్స్ రాంగ్ నంబర్స్ చూసినప్పుడు కూడా కొండ ఆ దేవుని మందిరంకి సాదృశ్యం ఎందుకంటే కొండ మీదనే దేవుని ఆరాధించేవాళ్ళు లేక మందిరాలు కట్టుకుండేవాళ్ళు సలమాన్ కట్టించిన మందిరం కూడా కొండ మీదనే అదే రీతిగా ప్రతి మందిరం దేవుని మందిరాలన్నీ కొండల మీద కట్టిండ్రు కొంతకాలం కిందట నేను చూపించిన మీకు కొరంతి అనే పట్టణంలో దేవుని మందిరము కొండ మీద కట్టిండ్రు అని మనం ఆ రకరకాల దేవతల మందిరాలు కూడా కొండల మీదనే ఉన్నాయి ఆర్తమీ దేవి కొండలు అది మనము అపోసలకార్యని కూడా మనం చూస్తాం ఈ పౌలు వీళ్ళందరూ పోయి ఆ యొక్క కొరంట్లో సేవ చేస్తుంటే ఆ దేవతని అనుసరించే భక్తులు పెద్దగా జులూసులు చేసుకుంటా అరుచుకుంటా వీరికి విరుద్ధంగా లేచినట్టు చూస్తాం అక్కడ అది తప్పదు ఎందుకంటే నీ మీద ఉన్న అభిషేకము అనేకలని మీకు విరుద్ధంగా లేపుతూ ఉంటుంది రక్త సంబంధికులు కావచ్చు లేక బంధువులు మిత్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇతర పరిచారకులు కావచ్చు పరిచర్య చేసే వాళ్ళు కావచ్చు ఎందుకంటే నీ బోధ వాళ్ళ బోధ ఈ భిన్నమన్నట్టు నీ బోధని వాళ్ళు స్వీకరించలేరు తప్పని రుజుపరచలేరు ఎందుకంటే వారు వ్యక్తిగత గుర్తింపు కొడుకు ప్రయాసపడుతున్నారు కానీ ఏసుల యొక్క గుర్తింపు కొడుకు ప్రయాసపడతలేరు మన మేము యేసు ప్రభు నామాన్ని ఉన్నత స్థితికి లేవనం ప్రయాసపడుతున్నాం ఎందుకంటే ఆయన జీవం గల గొప్ప దేవుడు ఆయనలో ఉన్నంత శ్రేష్ఠత పరుషుధత ఎక్కడ లేదు ఆయనలో ఉన్నంత సరళత పవిత్రత మరి ఎక్కడ లేదు ఏ మనిషిగా లేదు అందుకు క్రీస్తుం కలిగి పోలి నడుచుకోమంటే అర్థం ఏంటంటే నీలో పరుశుద్ధత సరళత ఉండాలా అంటే బహుగా తగ్గించుకున్న జీవితము లేక సామాన్య జీవితం నువ్వు ఎంత గొప్పవాడమైనా ఎంత గొప్పదానమైనా గానీ నీలో బహు తగ్గింపు జీవితం అవసరం అది నువ్వు గ్రహించాలి ఎందుకంటే తను తను రిక్తునిగా తీసుకొని లోకంలో మానవుని శరీరం ధరించి వచ్చిండు కదా మన ప్రభుత్వ గొప్ప భాగ్యాన్ని ఇప్పుడు ఎన్నుకోలేదు ఆయన తృణీకరించి దేవుడు ఆయన నుండి కూడా ఆయన దైవత్వాన్ని పక్కకు పెట్టి సామాన్య మనుషులకి వచ్చేసి ఎవరండు ఎవరు ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు ఎవరు నా కష్టం నీకేం తెలిసిపోవమా అని యువకుడు చెప్పడానికి తెలియదు ఎందుకంటే యేసు ప్రభు శరీరంలో అనుభవించినంత కలిసి రమ ఈ లోకంలో ఒక్కరు కూడా అనుభవించలేదు ఒక్కరు అనుభవించారు కూడా నాకు తెలుసు అయితే ఇక్కడ పదిహేడవ వచ్చినాలో మనం ఏం చూస్తామంటే ఉపధికి సంబంధించిన బోధలో అయితే సీయను కొండ ప్రతిష్ఠిత కాబట్టి మనము ప్రతిరోజు సియను కొండను ఎక్కడానికి ప్రయాసపడాల నా జీవితం అదే దానికి సంబంధించింది నేను ప్రతి ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నానంటే ఆ ఒక్కటే జీవితంలో ప్రాముఖ్యమైంది ఒక్కసారి ఆ కొండ ఎక్కిన వరకు నీ జీవితము ఇంకా ఎన్నటికీ యథావిధి ఉండదు అక్కడ ఉన్న ఆ పవర్ని నువ్వు ఒక్కసారి రుచి చూసినావంటే ఇంకా నీకు ఈ లోకం అంటే సమస్తం పెంట నీవు ఎంచుకుంటావు ఆ రీతిగా నువ్వు దాన్ని పెంటకుప్పగా ఎంచుకోవాలంటే ప్రతి ఈ ప్రతిష్ఠితమైన కొండ ఎక్కాల కానీ ఇదే అధ్యాయంలో శయూరు మన్యం కూడా ఉంది శయూరు పర్వతం కూడా ఉంది అది కూడా చాలా పైనుండే కొండ ఆ కొండ ఈ యేషవు సంతతి వాళ్ళందరూ ఆ కొండలలో జీవించేటోళ్ళు వాటిల్లో ఉండే బండ సందులలో జీవించేటోళ్ళు శత్రువులు అంత పైకి ఎక్కి రాలేరు అన్నట్టు వీళ్ళని చంపాలంటే వీళ్ళు అక్కడే పై జీవించేటోళ్ళు అంటే ఈ లోకాలంలో ఉన్నత స్థితిని ఎదగాల అని స్వశక్తి మీద ఆధారపడ్డవాళ్ళు మనం మనకు బ్రహ్మ మీద ఆధారపడ్డవాళ్ళం ఎవరు చెప్పడానికి వీల్లేదు నేను కష్టపడి ఇంత పైకి వచ్చినాను అనేసి నాకున్నవన్నీ నీవిచ్చినవే అంటారు కదా పాట పాడతడు మాట క్రేసి క్రైస్తవ జీవితం మీద ఎన్నిసార్లు నేను రుజూపరిచిన నువ్వు పాడతావు కానీ దానికి తగినట్టు ఎప్పుడు జీవించావు ప్రతి చోట నీ సాక్షిగా నన్ను నిలుపుమయ్యా అని పాట కానీ ఏ రోజు కూడా సాక్షి నిలబడమన్నట్టు అంటే ఆ రీతిగా మనమందరం అబద్ధికులేమే అన్నట్టు ఆ రీతిగా మనమేనే కాదు క్రైస్తవ జీవితం అంతా అబద్ధంతో కూడింది అన్నట్టు పాటకు ఎవ్వరు సేవ చెయ్యడు ప్రతి చోట నన్ను నీ సాక్షిగా ఎన్ని ప్రాంతాలలో నువ్వు సాక్షి అది నిన్ను ఏ రోజు నిద్ర నుంచి మేల్కొల్పాల కాబట్టి పదిహేడో వర్షంలో మనం చూస్తున్నాము చేయను కొండ ప్రతిష్ట మగును కాబట్టి మీరు దాని మీదకి వెళ్ళాల తప్పించుకుని వారు దాని మీద నివసింతురు కాబట్టి ఆ ఎవరైతే విడుదల ఎవరైతే విమోచింపబడతారో పాపం నుంచి శాపం నుంచి లోకం నుంచి దుష్టిని నుంచి అంధకార నుంచి దురాత్మ సమూహం నుంచి ప్రధానల నుంచి వాటన్నిటి నుంచి విడుదల వారు వీళ్ళందరూ తప్పించుకున్న వాళ్ళు తప్ప ఎవ్వరు కూడా దాని మీద నివసించరు బాగా అర్థం చేసుకోండి మన లైఫ్ అంత దీని కోరికే ప్రయాసం ఆ కొండ మీదికి మనం పోవాలా గొడపిలతో పాటు నివసించాలా తప్పించుకుని వారు దాని మీద నివసింపురు ఈ లోకం నుంచి వేరు వారు తప్ప ఎవ్వరు దాని మీద నివసించలేరు ఎందుకంటే ఈ లోకంతో సమాధాన పడ్డవారు దానికి పఠిన దుస్థితికి బాని సాగుతారు కాని దాని నుంచి బయటికి వచ్చిన వాళ్ళు మట్టుకు దాని మీద నిర్తిస్తారు సీ అని కొండ మీద తర్వాత యాకుంబు వారు తమ స్వాస్థ్యంలను స్వతంత్రించుకుంటూరు కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఇక్కడ రెండు రెండు గుంపుల గురించి మనం ధ్యానించినాం గతంలో చాలా సంవత్సరాల క్రితము తిరిగి మన మన దగ్గరకు వచ్చినాయి ఆల్మోస్ట్ నేను అనుకుంటా ఒక పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వస్తున్నాయి మన దగ్గరికి వాక్యాలు ఎవరైనా కరెక్షన్ చేయించను ఉపాధ్యా క్రిందము ఎన్ని సంవత్సరాల క్రితము ధ్యానించడం నాకు జ్ఞాపకం లేదు బహుశా టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ బట్ రికార్డింగ్స్ అయితే ఇంటర్నెట్ లో ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ తర్వాత ఇవి మన దగ్గరికి తిరిగి వస్తా ఈ వాక్యాలు అయితే సియోను కొండ ప్రతిష్ట మగును వారు దాని మీద నివసింపురు యాకము సంతతి తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి నీ స్వాస్థ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే అంటే దాన్ని సంపాదించుకోవాలంటే దాని కొరకు యుద్ధం చేయాలా నువ్వు వాటిని స్వతంత్రించుకోవాలంటే ఇంతకు ఎవరు దాన్ని కబ్జా చేసి పెట్టుకున్నారు అన్నట్టు నీ స్వాస్థ్యము నీ స్థలాలు నీ నీ ప్రాంతాలు నీ సింహాసనాలు చూడండి గతంలో నేను ఎన్నిసార్లు చూపించిన ప్రతి కుటుంబానికి ఒక సింహాసనం ఉంటుంది అయితే ఆ కుటుంబంలో ఉన్న పూర్వీకులలో పెద్ద దాన్ని స్వాధీనపరుచుకోవాలా కానీ ఆ పెద్ద ఏం చేసిండు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏం జరిగిందని చెప్పిన ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆ పెద్దలు అంటే మున్ ముత్తాతలలో ఎవరు ముత్తాతల ముత్తాతలలు కావచ్చు నాలుగు అంటే కనీసం ఐదు తరాలు ఐదారు తరాలు అనుకోండి ఐదారు తరాల క్రితము మీ ముద్దాత ఆ కుటుంబం సింహాసనాన్ని సైతానికి అప్పగించారు ఎందుకంటే దయ్యాలను గుర్తించటోళ్ళు కాబట్టి వాళ్ళు కాబట్టి ఆ స్వాస్థ్యం ఆ యొక్క సింహాసనాన్ని నువ్వు లాక్కొని వాడిని తరిమేసి ఆ నుంచి తన్నేసి నువ్వై కూర్చోవాల అది సవాల్ నీ లైఫ్ అంతా లేకపోతే ఏమవుతుందంటే వాడు అక్కడ ఆ సింహాసనం కూర్చొని నీ కుటుంబంలో నీ వంశంలో మీ పెద్దయిన పిల్లలు చిన్నైన పిల్లలు తరతరాల వాళ్ళ వంశాలని వాడు కంట్రోల్ తీసుకొని వాడు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటాడు వాడి ప్రణాళిక కొరకు నువ్వేం చేస్తున్నావు తెలియక సైలెంట్గా ఉన్న ఇంతకాలం లేదు బ్రదర్ నేను రక్షణ పొందిన బ్రదర్ బాప్సం పొందిన బ్రదర్ పర్షురాతం పొందుకున్న బ్రదర్ మళ్ళీ రోగాలు ఎందుకు వస్తున్నాయి నీ శ్రవలు ఎందుకు వస్తున్నాయి నీ రావాల్సిన మేలు ఎందుకు ఆలస్యం అయిపోతున్నాయి పొందిన గేల చేత స్వచ్ఛత అయితే మళ్ళీ ఎందుకు స్వస్థత వస్తలేదు నీ అలవాట్ల మీద నీకు ఎందుకు బలైనత త్రాగుడు వ్యసనం మీద నుంచి ఎందుకు విడుదల పొందలేకపోతున్నారు ఇల్లకపు వ్యామోహాల మీద నుంచి ఎందుకు విడుదల పొందలేకపోతున్నావు నీకున్న చెడు అలవాట్ల నుంచి నువ్వు ఎందుకు విడుదల వదలైకపోతున్నావు నువ్వు వాటికి ఎందుకు బానిస అయిపోయినావు అది పూర్వీకుల ఆత్మలు వాళ్ళు అప్పగించిన దురాత్మలు అవి సింహాసనం వేసుకొని నీ ఆడుకుంటున్నాయి అవి వాటిని తరమే శక్తి నీకు లేదు ఎందుకంటే సైతాన్ని తర్మాలంటే దేవుడు తను చెయ్యడా అది నీకిచ్చిండు ఆయన సార్వభౌమత్వానికి అది వ్యతిరేకం ఆయన గొప్ప దేవుడు సృష్టికే మహారాజు మహారాజు ఎప్పుడు అంత చిన్న పనికిరాని వాణితను కొట్లాడాడు సైతాన దృష్టిలో చిన్న ఊ చిన్న ఊపిరి ఉఫ్ గాలి ఊదితే చచ్చిపోతాడు వాడు ఆయన ఊదిందంటే వాడు చనిపోతాడు చివరికి దేవుడు అట్లానే చేస్తాడు వాణ్ణి తన ఊపిరి చేత వాడిని నాశనం చేస్తాడు వాక్యం కాబట్టి వాణి మీద విజయం పొందాలంటే నువ్వు తప్ప మనిషి తప్ప ఎవ్వడు వాడిని ఏం చేయలేడు ఈ సృష్టిలో అందుకు మనిషి అంటే వానికి చాలా కోపం అందుకు మనిషిని చెడగొట్ట ప్రయత్నిస్తాడు అందుకు వాడు మొదటి నుంచి మనిషిని మోసగిస్తా ఉన్నాడు అందుకు మొదటి నుంచి వాడు వాడు దొంగలించడానికి ప్రయత్నిస్తాడు నీ రానియకుండా నీకు ఎవరన్నా సత్యం బయలుపరిస్తే దాన్ని అనుమానించేలాగా వాడు అనుమానింపజేసి దొంగతనం చేస్తున్నాడు దాని తర్వాత నేను నరహత్య చేస్తాడు నేను హత్య చేసి నిన్ను నాశనం చేస్తాడు అది వాని యొక్క పిలుపు వాడికి అభిషేకం అన్నట్టు కాబట్టి మనము ఆ అభిషేకన్ని ఓడగొట్టాల కూలగొట్టాలా అంటే నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం అన్నట్టు ఈ లోకంలో ఏ పని చేయాలన్నా అభిషేకం ఉండాలని నేను చూపించిన ఆ యొక్క పని చేయాలంటే ఏది వాయిద్యాలకు సంబంధించిన పనులే కానీ మందిరానికి సంబంధించిన ఉపకరములు తయారు చేయాలన్నా కానీ గుడారం పని చేయాలన్నా అభిషేకం ఉండాలా అని వాక్యం దేవుడు అతన్ని తన పరిశుద్ధాత్మ చేత అభిషేకించింది కాబట్టి ఆ ఉపకరణం అన్నింటి తయారు చేయగలిగిన నుండి వాక్యం కాబట్టి ఈ లోకంలో ఏ పని చేయాలని నీకు అభిషేకం అవసరం నువ్వు పని ఉద్యోగం చేయాలంటే ఏ పనైనా కేవలం సేవ కాదు ఏ పని చేయాలని నీకు అభిషేకం లేకపోతే ఈ సృష్టి ముందుకు కొనసాగదు అన్నట్టు ఎందుకు ఇస్తారు అభిషేకం అని నేను వాక్యం ఎందుకంటే ప్రతి పని ఆయన సేవా పరిచయనే అని చూపించిన నేను ద్వారా కాబట్టి మరోసారి చూడండి ఉపాధ్యాయ గ్రంథంలోని వ్యాఖ్యలను మనం ధ్యానిస్తా ఉన్నాము సుయోన్ కొండ ప్రతిష్టమగును తప్పించుకుని వారు దాని అందరి దాని మీద నివసిందరు వ్యాకోబ సంతతి వారు తమ స్వాస్థను స్వతంత్రించుకుందరు కాబట్టి నీకు మూడు ముఖ్యమైన గుణగణాలు లేక నీ యొక్క సాధింపు విషయాల గురించి ఇక్కడ చెప్పబడుతున్నాయి మూడు ముఖ్యమైనవి మొదటిది ఏంటంటే విమోచిపబడాలను విమోచన అని ఉంది ఇందాక చూస్తే మనం తెలుగులో ఇంగ్లీష్లో అట్లా లేదు ఇంగ్లీష్లో ఎట్లా ఉందంటే నేను చదువుతాను చూడండి ప్రతిసారి అది నన్ను వెంటాడుతుంది తెలుగుకి ఇంగ్లీష్కి ఎంతో విడుదల వ్యత్యాసాలు అండి ఉభగ గ్రంథము మొదటి అధ్యయము పదిహేడో వర్షము ఇంగ్లీష్లో చదువుతున్నాను ద బుక్ ఆఫ్ అబదాయ చాప్టర్ వన్ వర్స్ సెవెంటీన్ బట్ అపాన్ మౌంట్ జాయన్ షల్ బి డెలివరెన్స్ అంటే సియోన్ పర్వతం మీద మనకి విడుదల తర్వాత అండ్ దేర్ షెల్ బి హోలీనెస్ మొదటిది విడుదల రెండవది పరిశుధత అండ్ ద హౌస్ ఆఫ్ హౌస్ ఆఫ్ జేక్ షల్ పోసెస్ దేర్ పొజిషన్స్ మూడు ఇక్కడ విడుదల పరిశుధత సంపాదించుకోవడం స్వాధీనపరచుకోవడం మూడు మొదటిది విడుదల రెండవది పరిశుద్ధత మూడవది స్వాధీనపరుచుకోవడం కాబట్టి ఆ ఈ సీవులు పర్వతం మీద ఉండేవారి జీవితాలలో ఏముంటాయంటే మొదటిది విడుదల రెండవది పరిశుద్ధత మూడవది సంపాదించుకోవడం లేక స్వాధీనపరుచుకోవడం కాబట్టి మొదటిది విడుదల అంటే విడుదల అంటే దేనికి సంబంధించి విడుదల అంటే దేనికి రోగాల నుంచి నీ శాపాల నుంచి నీ పాపముల నుంచి నీకు విడుదల అంటే సంపూర్ణమైన స్వస్థత అన్నట్టు హృదయానికి శరీరానికి మనిషికి మనకు తెలుసు మనిషి మనిషిలో కూడా త్రిత్వం నేను ఎన్నిసార్లు చూపించిన వాక్యం దేవుడిలో కూడా త్రిత్వం దేవుడు ఒక్కడే కానీ మూడు గుణగణ లైనలు తండ్రి కుమారుడు అదే రీతిగా మనిషిలో కూడా మూడు గుణగణాలు ఉన్నాయి మూడు మూడు దశలు ఉన్నాయి లేక మూడు భాగాలు ఉన్నాయి త్రీ కంపార్ట్మెంట్స్ అని నేను చూపించిన మొదటిది నీ శరీరము రెండవది నీ ఆత్మ మూడవది నీ ప్రాణం ఈ మూడు త్రిత్వం అన్నట్టు కాబట్టి దేవుడు అట్టు తయారు అట్లనే సైతానికి కూడా త్రిత్వం ఉంది అది నేను ఎన్నిసార్లు చూపించిన ప్రకటన గందంలో సైతానికి కూడా త్రిత్వంలో ఉన్నట్టు వాడు అట్లా ఫాల్స్ గా తయారు చేసుకుంటూ కాపీ పేస్ట్ మాస్టర్ కదా వాడు ప్రతిదీ కాపీ కొడతాడు అన్నట్టు వాడు కాబట్టి వాడి కాపీలో ఏముంటుంది భృగం ఉన్నది వాడున్నాడు తర్వాత అంతేక్రీస్తున్నాడు రితువం అది ఇప్పుడు ఆ ఫీల్డ్ ఆ టాపిక్ నేను చూపించాను ఎప్పుడన్నా ఒకరోజు దీర్ఘంగా గీస్తాం అన్న అయితే సీహన పర్వతం మీద ఎకాల నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడే చనిపోనుక కాదు అది మోసపుచ్చిన ఆత్మ అందరూ అంటారు కాదు పర్లోకం పోయి ఉంటుంది నేను చూపించిన వాక్యాలు ఈ శరంలో ఉన్నప్పుడే నువ్వు పోవాలా నీకు ఆ పర్లోకొప్పు దర్శనాలు కలగాల నువ్వు అక్కడ అడుగు పెట్టాలా దేవుతో సంభాషించాలా దేవతలతో సంభాషించాలా పురాతన భక్తులతో సంభాషించాలా అండ్ చెప్పి నేను తీర్మానించుకున్నా ఎవరితో సంభాషించాలంటే ఎవరు పర్ఫెక్ట్ గా జీవించగలిగిన రో బైబుల్ వాళ్ళే నీకు ఒక టీచర్ లాగా ఉండాలా ఒకవేళ అక్కడ పోతే అక్కడ ఎవరితోనే నువ్వు నేను చెప్పి నా కొత్త పాత హానోకుతోని నేను సంభాషించడం ఆశపడుతున్నా అని చెప్పిన ఎందుకంటే ఆయన మూడు వందల సంవత్సరాలు ఎట్లా దేవుడితో నడిచిండు నడుస్తూ కనిపోకుండా చనిపోకుండా అక్కడికి ఎట్లా అది నేను కానుకోవాలని ఆశపడుతున్నాను అదే రీతిగా కృత నిబంధనకు వచ్చినప్పుడు పౌలు ఏ రీతిగా ఆ ఆకాశానికి వెళ్ళిండు అక్కడ ఉచ్చరింప శక్యం కానీ అనేకమైన విషయాలని చూడగలిగిండు అవి ఏంది అవి నేను నేర్చుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి నా లైఫ్ టైమ్ లాగా నేను అని తీర్మానించుకున్నాను చాలా మటుకు దేవుడు బయలుపరిచేడు అప్పటికీ నేను తృప్తి పొందలే ఇంకా నేను ఇంకా వాటిని తెలుసుకోవాలా అన్న ఆశ నాకుంది ఎందుకంటే మనమే సంపూర్ణంగా వాక్యంలాగా తయారు కావాలా నీలో వాక్యము సమృద్ధిగా నిండకపోతే నువ్వు మండలేవు ఎంత పొద్దున్నలేసే గంటసేపు వర్షం చేసే లాభం గంట ప్రార్థన చేసేం లాభం అంత కానీ మంటనే లేదు నీలో మంట తర 24 గంటలు మండుతూ ఉండాలా దాని మీద నువ్వు నూనె పోస్తూ ఉండాలా మళ్ళీ నూనె నింపుకుంటున్నావు కానీ మంట లేదు కొంత మంట ఉంటది కానీ నూనె ఉండదు అది బుద్ధి లేని కానీ నూనె లేకుంటే పోతుంది కట్టెలు మండి మండి మండి బొగ్ అయిపోయి పోతుంది మంట ఆ మంట ఉన్నప్పుడే నువ్వు నూనె పోసుకుంటా అందుకే అభిషేకం ప్రతిరోజు మనకు వాక్య ధ్యానం ప్రతిరోజు మనకు తర్వాత నువ్వే ఒక బలి పశువు అని నీకు తెలుసు సజీవ యాగంగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలా అదే ఆరాధన ప్రతిరోజు బలిపీఠం మీద బలి పశువులాగా నీ జీవితాన్ని అతనికి సమర్పించుకోవాలా సజీవ యాగంగా అది నీ జీవ ఫలం అదే పాటల ద్వారా కీర్తనల ద్వారా నిన్ను నువ్వు ప్రభుకి సమర్పించుకోవాలా కాబట్టి మొదటిదిగా నీకు విడుదల అంటే పాపము శాపము రోగముల నుంచి విడుదల దాని తర్వాత నీకు పరిశుద్ధత అవసరం దాని తర్వాత నువ్వు సంపాదించుకోవాలా లేక స్వాధీనం చేసుకోవాలా చూడండి స్వాధీనం చేసుకోవాలంటే యుద్ధం చేయాలా కదా కష్టపడాలా నువ్వు ఒక భూమిని కొనుక్కోవాలా ఈ లోకంలో ఎంత కష్టపడి దాన్ని కొనుక్కొని రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకుంటే నువ్వు స్వాధీనం చేసుకున్నట్లు ఎవడన్నా ఎవడన్నా ఇల్లీగల్ గా దాన్ని ఆక్యుపై చేసుకొని నువ్వు ఫైట్ చేసి దాన్ని స్వాధీనపరచుకోవాలా కాబట్టి అది విధానాలు అన్నట్టు ఈ లోకంలో మనకు చూపిస్తున్నాడు కానీ ముఖ్యంగా చూడండి నీకు పరిశుద్ధత బహు ప్రాముఖ్యమైంది దాని గురించి చెప్పుకొని నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే నీలో పరిశుద్ధత లేకపోతే ఏమవుతుంది అంటే నువ్వు సా నువ్వు స్వాధీనపరచుకోలేవు అది ఏంది నేను త్వరగా చూపిస్తాను మీకు ఈరోజు ఏం నువ్వు స్వాధీనపరుచుకోవాలా ఆస్తులంతస్తులు అనుకుంటున్నారా కానే కాదు చదువులు అనుకుంటున్నారా కానే కాదు బంగారం కానే కాదు కార్లు అనుకుంటున్నారా అసలే కాదు మళ్ళీ ఏది సంపాదించుకోవాలనుకుంటున్నారు మీరు అది నీకు తెలవాలి ఈరోజు వాక్యంలో కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం పాతని పొందిన పుస్తకాలలో హానోకు ఏ రీతిగా మరణం చూడకుండా వెళ్ళిపోయిండో ఉపమాన రీతిగా ఏలియా వెళ్ళిండు ఉపమాన రీతిగా వెళ్ళిండు మళ్ళీ ఆయన తిరిగి భూమికి వచ్చినా నేను చూపించిన వాక్యం చాలా మంది ఏమనుకుంటుంటే ఆయన అగ్ని రథములు వారిద్దరిని వేరు వేరుపరిచినాయి అతను సుడి సుడిగాలిలో కొనిపోబడినని చెప్తుంటారు చాలా మంది కానీ ఆ సుడిగాలి అతని అక్కడి నుంచి ఉత్తర దిక్కున షోబ్రోను ప్రాంతం నుంచి లేవనెత్తి దక్షిణ దిక్కున పడేసిందని చూపించిన వాక్యం ఎవరు ఒప్పుకోరు దాన్ని ఎందుకంటే ఆ ఎలైషాకి మార్గం కావాలా అంటే ఆయన పరిచర్ కావాలంటే ఏలియా పక్కన జరగాల యహోశివ్ ఆరాధన యహోశివ సేవ పరిచర్య ఆరంభం కావాలంటే మోసే పక్కకు జరగాల సమయలు ఆరాధన లేక సమయలు పరిచర్య ఆరంభం కావాలంటే ఏలీ పక్కకు జరగాల ఇది ఆత్మీయమైన విధానం అన్నట్టు ఏసు ప్రొక్క పరిచర్య ఆరంభమై ప్రపంచమంతటా విస్తరించాలంటే లేవి క్రమ ఆచారము ముగించాల పక్కకు జరగాల కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు మనం నేర్చుకోవాలా కాబట్టి నీకు నువ్వు స్వస్థత పరచబడ్డవాడు రక్షింపబడ్డవాడు పాపం నుంచి శాపం నుంచి రోగాల నుంచి విడుదల పొందినవాడు సీఎం పరోపమిత నువ్వు నివసించాలి కాబట్టి నీకు బహు పరిశుద్ధత అవసరం చూడండి పరిశుద్ధత ప్రాముఖ్యమైన సేవా పరిచయం దేవుని సేవకులని ఏ రీతిగా సైతానుడు పడగొడతాడంటే పరిశుద్ధత నుంచే వాడికి ఇష్టం అన్నట్టు నేను పడగొట్టడానికి వాడు పరిశుద్ధంగా ఉండే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సహించలేరు ఎందుకంటే పరిశుద్ధత అంటే పవిత్రమైన హస్తాలు పవిత్ర పరిశుద్ధమైన హృదయం అన్నట్టు ఇటువంటి వారు సేవను కొండ అక్కడ ఉండే పవరు లేక కరెంటుని వాళ్ళకి నీరేచ్చుకుంటారు ఆ కరెంటు వాళ్ళలో ఫ్లో అయ్యే ఈ లోకంలో దుష్ట శక్తులన్నీ గజ గజ వనికి ఉంటాయి అసలు నువ్వు అడుగు పెడితేనే అట్లాంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహించాలంటే నువ్వు పరిశుద్ధతలో ఎంతగానో పోరాడాలా పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రయాసపడాలా ఏ రీతిగా కేవలం దేవుని వాక్యంకి అనుగుణంగా పరిశుద్ధత వస్తుంది అందుకు వాక్యం ఎక్కువ మనం ధ్యానించాలా రోజుకి మూడు వా అధ్యాయాలైనా ధ్యానించాలా మినిమం ప్రతిరోజు మినిమం మూడు అధ్యాయాలు ధ్యానించగలిగితే వాటిని పుస్తకంలో రాసుకుంటే నువ్వు ఎప్పటికీ రెడీగా ఉంటావు వాక్యం చెప్పడానికి లేకపోతే నేను చెప్పండి లే బ్రదర్ మీరు చెప్పండి బ్రదర్ అంటారు వాక్యం అన్న నువ్వు చెప్పండి అని అంటారు కానీ ఎప్పుడైనా కాదు నేను ఇప్పుడే కాదు లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఎవరైనా వాక్యం చెప్పమంటే నేను రెడీగా ఉంటాను ఏ రోజు కూడా కాంప్రమైజ్ కావాలి మీకు అందరికి తెలిసి కూడాలి నువ్వు చెప్పే అంటే నేను రెడీగా ఉంటాను బ్రదర్ మీరు చెప్పండి బ్రదర్ అంటే లేదా మీరు చెప్పండి అంటారు నేను రెడీగా ఉంటాను ఏ టైంలోనైనా నేను అట్లా ధ్యానించి పెట్టుకుంటా ఎర్లీ మార్నింగ్ లేచి మనకు అందరికీ ఇరవై నాలుగు కదా ఆ ఎర గంటలనే నువ్వు సమస్యన్ని సద్వియం చేసుకోవాలి ఎందుకంటే దాన్ని విమోచించుకోమని అడుగు రెడీమ్ ద టైమ్ అని తెలుగులో తెలుగులో ఇంగ్లీష్లో సారీ తెలుగులోనేమో విమోచించుకోమనుంది సమయాన్ని సద్వియం చేసుకోమని కానీ విమోచించుకోమని లేదు అడారు తెలుగు ఇంగ్లీష్లోనేమో విమోచించండి మీ సమయాన్ని అంటే అది సైతాన్ చేతిలో కాబట్టి యేసు ఒక్కడే మన పాత నిబంధన కాలంలో రీతిగా మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళిండో ఏలియా ఉపమాన్ రీతిగా ఏ రీతిగా పరలోకానికి వెళ్ళిండో అదే రీతిగా యేసు ప్రభు ఏ రీతిగా తన శరీరంతో పరలోకానికి వెళ్ళిండో ఆయన ఒక మార్గాన్ని మనం చూపిస్తున్నాడు నువ్వు కూడా వెళ్ళగలవు నువ్వు కూడా అక్కడికి పోగలవు కాబట్టి నువ్వు అక్కడికి పోవాలంటే ఒక ముఖ్యమైన ఆ మనం అందరం పోక తప్ప జ్వర్మ ఎవరైనా ఆ తన కుటుంబం ముఖ్యంగా వాళ్ళ అమ్మ ఆ అనుభవంకి వెళ్ళిపోయిచ్చింది కాబట్టి ఆ అనుభవం అంటే అగ్ని కొలిమి అగ్నిలో నువ్వు అనుభవంలో పోవాల్సిందే ఎందుకంటే అగ్ని ఎవరికి మర్యాద చూపించదు మీకు తెలుసు అది ఓ పలాని బ్రదర్ వచ్చిందని అది విడిచిపెట్టదు పలాని సిస్టర్ వచ్చినా అది విడిచిపెట్టదు ఓ పలాని గొప్ప వ్యక్తి వచ్చినా అది ఎప్పుడు విడిచిపెట్టదు అగ్ని అది ఏం చేస్తుంది ఎవ్వడనా కానీ వాడి తప్పదు కాబట్టి దాని పని అది అగ్ని పని కాబట్టి నువ్వు ఆ అగ్ని చేత శోధింపబడాల పాత కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఒకటే విధానం దేవుని దృష్టిలో ఎందుకంటే ఆయన దహించు అగ్ని ఉన్నాడు ఆయననే సరాసరి నిన్ను పరీక్షిస్తాడు ఆ అగ్నిలో నిన్ను పడేస్తాడు అప్పుడు పరిస్థితి ఏమవుతుంది నీలో ఉన్న అపవిత్రత అంత కాలిపోతుంది నీలో ఉన్న అసహ్యత అంత కాలిపోతుంది నీలో ఉన్న ఏహేమైన అన్ని నీలోన ఉన్న బోదలని బోధలన్నీ నీలోన మోసము దగ కుళ్ళు కుట్ర అవన్నీ కాలిపోతాయి నువ్వు సాధువు అయిపోతావు సామాన్య మనిషి అయిపోతావు ఏమీ లేనివాణి వల్ల నీలో గొప్పతనం అంటూ ఏమీ లేకుండా దేనికి పనికిరాని వాడిలాగా సత్యైన కాబట్టి అందుకు వ్యూహాను భక్తుల సాత్యాన్ని గ్రహించేమన్నాడు తెలుసా నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పుల విపుటకు నాకు యోగి నేను పాత్రను కాను నేను మీకు నీళ్ళలో బాప్సమిచ్చితేనే గాని అతను మీకు ఆత్మతోను అగ్నిలోనూ బాప్సమిచ్చును ఎందుకంటే అగ్ని అభిషేకం లేకపోతే మటుకు నీ సేవ కొనసాగదు ఈ ఎండ్ అయిపోతుంది తర్వాత నీలో పరిశుద్ధత లేకపోతే నీ అగ్ని ఆరిపోతుంది నీకు అపవిత్రమైన ఆలోచనలు చెడు తలంపులు ధన వ్యామోహము శరీర వ్యామోహము ముఖ్యంగా నేను నా కుటుంబమే అన్న ఆలోచనలు ఉంటే మటుకు నీ అగ్నికి నువ్వు భరించలేవు అన్నట్టు ఎవడు తీసుకెళ్తాడు హాస్పిటల్ నుంచి నేను పండ పెట్టేస్తాడు ఐసీలో అదొక అగ్ని పరీక్ష నువ్వు ఎప్పుడు నీ జీవితంలో దాన ధర్మాలు చేయలేదు కాబట్టి ఇప్పుడు హాస్పిటల్ బిల్స్ కట్టంటాడు లక్షలలో కట్టాల్సి వస్తుంది నేనైనా పర్యలు చెప్తాంటే నీకు నేను ఇంతవరకు నేను హాస్పిటల్ అడుగు పెట్టలేదు హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను చెప్తున్న సేవా పరిచయలు ఎందుకు పెట్టలేదు ఆ అగ్ని నాలో మండుతూనే ఉంది నేను దాన్ని ఆరిపోజేయలేదు నైంటీ టూలో ఎట్లా సేవ చేస్తున్నా దానికి డబుల్ ట్రిబుల్ మేబీ టెన్ టైమ్స్ నేను ఇంకా చేస్తాను కాంప్రమైజ్ కాదు కాంప్రమైజ్ కావచ్చు కదా బ్రదర్ మీరే మేనేజ్ చేసుకోండి నేను ఎలా తనేష్ ఆయనగా నేను ఎందుకు వస్తున్నాను కాబట్టి ఆ మంట నన్ను ఉండని ఇస్తలేదు దహించ అగ్ని మన ప్రభు నీలో ఉంటే నువ్వు ఎట్లా చలాబడతావు చలవబడ్డామంటే నీలో లేడన్నట్టు దహించగ్ని ఆ దహించ ఉంటే నీలో ఉన్న డయాబెటీస్ కాలిపోవునుగాక నీలో ఉన్న న్యూమోనియా కాలిపోనుగాక నీలో ఉన్న క్యాన్సర్ పొరులు కాలిపోనుగాక నీలో ఉన్నట్టే హెచ్ఐవి నీలో ఉన్న జాయింట్ సెల్ ట్యూమర్స్ నీలో ఉన్న న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ నీలో ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కాలిపోనుగాక ఏ సూకరిస్తున్నామమ్నా ఆయన ఒకడే మార్గం కదా ఆయన మనకు చూపించుడు గతంలో ఇద్దరు పోయినరు నేను కూడా శరీరంతోనే పోయినాను మీరు కూడా రాగలరు నమ్ముతనే కదా సాధ్యం ప్రభులోని ప్రభులో లేని గుణగణాలు నీలో ఉంటే ఆ అగ్నిదాన్ని కాల్చివేస్తున్నట్టు మనమందరము చచ్చిన వారము బలిపీఠం మీద పశువులం చచ్చిన పశువులాగున్నాం మనం నువ్వు మొత్తం కాలాల్సిందే బొగ్గు కావాల్సిందే నీలో ఏ ఫీలింగ్స్ ఉండద్దు సేవా పరిచయలో ఏ ఫీలింగ్స్ పెట్టుకోవద్దు సేవా పరిచర్యలో ఏ సెంటిమెంట్స్ పెట్టుకోవద్దు సేవా పరిచర్యలో నీకు ఏ భావోదరకాలు ఉండొద్దు అవన్నీ కాలిపోవాల్సిందే చచ్చినవాడు ఏం చేస్తాడు వానంతట వాడు ఏం చేయడు బ్రతికింప చేసిన వాడు చెప్పినట్లు చేస్తాడు కాబట్టి యేసు ప్రభు నీకు ఏమీ చెప్తే ను ఆ పని చేయడానికి కాబట్టి కొంచెం సేపటికి నేను మళ్ళా తిరిగి ఉపాధ్యాయ గ్రంథానికి వస్తాను అంత తర్వాత దానికి ముందు తిమ్మతికి రాసిన రెండవ పత్రికలోని ఒక వాక్యాన్ని నేను మీకు చూపించిన ఆశపడతాను తిమూర్తికి రాసిన అవును తిమ్మతికి రాసిన రెండవ పత్రిక అది ఏంది చూడండి తిము దిరాస రెండో పత్రిక ఇరవై ఒకటో వర్షంలో ఆయన ప్రారంభిస్తాడు ఎవడైనాను వీటిలో చేరక అంటే ఘనహీనమైన పాత్రల్లో చేరక అనుని పైన వీటిలో అంటే రెండు రకాల పాత్రలు ఘనమైన పాత్రలు ఘనహీనమైన పాత్రలు ఘనత పాత్రలు ఘనహీనతమైన పాత్రలు కాబట్టి అన్ని ఉన్నాయి పాత్రలు మంచి పాత్రలు చెడ్డ పాత్రలు ఆయన దేవుడు పావులు ఆ విషయాన్ని చూపిస్తూ మంచి మంచి భాష రాసిండు మన భాషలో ఈ కాలపు భాష రాయాలంటే కిచెన్లో కూడా మంచి పాత్రలు ఉంటాయి టాయిలెట్లో కూడా మంచి టాయిలెట్లు కూడా ఉంటాయి పాత్రలు అవి మంచియా కాదని కాదు దేని కొరకు వాడబడుతున్నాను టాయిలెట్ పాత్రలు టాయిలెట్ పాత్రలు కిచెన్లో వాడతారా కిచెన్ పాత్రలు టాయిలెట్లో వాడతారా వాడమన్నట్టు కాబట్టి ఎవడై నన్ను చేరక తను తాను పవిత్ర చూడండి తన్ను తాను చేసుకోవాలా నీ తీర్మానం అది నువ్వు ఎట్లా పవిత్ర పరచుకుంటావు నిన్ను నువ్వు అది నీ తీర్మానం సంబంధించింది అని చెప్తుంది వాక్యం కాబట్టి నిన్ను నువ్వు పవిత్ర పరచుకొని నీవు పరిశుద్ధపరచబడతావు అని అంటే నీ తీర్మానము నువ్వు తీర్మానించుకొని ముందుకు వెళ్తేనే కానీ నువ్వు పరిశుధపరచబడవు అని చెప్తుంది తర్వాత యజమానుడు వాడుకొనికాయి నువ్వు సేవలు వాడబడాలంటే అర్హతమైన ప్రతి సత్కార్యమునకు అర్హతమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ ఎండును అంటే ప్రతి దశలో సిద్ధపడి ఉంటావు నిన్ను వాడుకోవడం ఆయన నిన్ను సిద్ధపరుస్తాడని కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు ఆ రీతిగా తయారు కావాలంటే నీవు యువనేచల నుండి పారిపోమ్ము అంటే శరీర కోరికలు యువనేచే చేప కోరికలు శరీర కోరికల నుంచి పారిపోవాలా తర్వాత పవిత్ర హృదయాలై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా చూడండి పవిత్ర హృదయాలు ప్రతి దశలో నీలో పవిత్రత ఉండాలా దాని కొరకు నువ్వు కొట్లాడాలంట పవి పరిశుద్ధం ఉండడం కొరకు నువ్వు ప్రయాసపడాలంట దాన్ని అసహించుకోవాలా పాపవిత్రమైన జీవితాన్ని పాప జీవితాన్ని అసహించుకోవాలా ఎమోషన్స్ ని ఫీలింగ్స్ ని నువ్వు అసహించుకోవాలా నా ఫీలింగ్స్కి చోటు లేదు నా ఎమోషన్స్కి చోటు లేదు నా భావోదరేకాలకి చోటు లేదు నేను దేనికి స్పందించను కేవలము వాక్యమే నాలో ఉండాలా వాక్యానికి తప్ప నేను దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వను ఆ రీతి నేను పవిత్రంగా జీవించలేను ఆయన కొరకు ముందు పారిపోవాలా పాపని చూస్తే పారిపోవాలా యూస్ యూసెఫ్ యూసెఫ్ జీవితం కదా పాపం చూస్తే పారిపోవాలా పవిత్ర హృదయలే ప్రభునకు ప్రార్థన చేయ కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానంను వెంటాడుము అని వెంటడాలంట నీతిని వెంటాలంట ఎందుకంటే ఒకసారి అసలు సరిపోదంటుడు విశ్వాసాన్ని ఎందుకంటే అది ఒక జీవి అది పరిగెత్తిపోతూ ఉంటది నువ్వు ఒకరోజు దేవుని వాక్యాన్ని ధనించకపోతే అది వెళ్ళిపోతుంది ఎందుకంటే వాక్యం ద్వారానే విశ్వాసం వాక్యాన్ని ధనించడం వల్ల విశ్వాసం ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధనించవో అది పారిపోతూ నీలో ఉండదు కాబట్టి దేవుని విశ్వాసాన్ని నువ్వు పొందుకు ఉండాలంటే ప్రతిరోజు వాక్యాన్ని నింపుకోవాలి ఎంతగా నింపుకుంటే అంత విశ్వాసం ఎన్ని గంటలు ధ్యానిస్తే అంత విశ్వాసం కాబట్టి నీతిని కూడా పరిగెత్తాలంట అంటే నువ్వు నీ రక్షణని కొనసాగించుకోవాలి నీతి అంటే అదే నీ విశ్వాసంను నువ్వు వింటాడాలి ప్రేమను వెంటాడాలంట అది ఇవన్నీ జీవులు ప్రేమ అనేది ఒక జీవి సమాధానం అనేది ఒక జీవి దాన్ని ఎవరు వెంటాడతారు ఎట్లా వింటాడలో తెలుసా పరిగెత్తి పరిగెత్తి గట్టిగా పట్టేసుకోవాలి ఇంకా మళ్ళా పోనీయకుండా అది సీక్రెట్ కాబట్టి ఇవన్నీ చేయకపోతే మటుకు ను సియోను పర్వతం మీద నివసించలేవు చివరికి నువ్వు నీ శ్వాస్యాన్ని నువ్వు పొందుకోలేవు ఇది బహు ప్రాముఖ్యమైన విషయం ముఖ్యంగా ఏంటంటే ఆ శ్వాస్న్ని పొందుకోవాలా అంటే ఏం తెలియదు నువ్వు పారిపోకపోతే ఏమవుతుంది నీ అగ్ని ఆరిపోతుంది సంస్థంలో ఆరిపోయిందా లేదా సంస్థంలో ఆరిపోయింది ఎందుకు ఆరిపోయిందో నీకు తెలుసు వెళ్ళేలా అనే ఒక దురాత్మ వచ్చి ఆయనలో ఉన్న ని దలించింది అగ్ని ఆరిపోయింది ఆయన దృష్టి పోగొట్టుకున్నాడు చివరికి గొప్పవాడు అభిషేకం పొందిన వాడు దృష్టి పోగొట్టుకున్నాడు తర్వాత అవమాన పాలైనడు దాని ఆయన పతనానికి దారి తీసింది ఆ జీవితం కాబట్టి సైతానుడు ఎప్పుడు కూడా గొప్ప అభిషేకం పొందిన వారిని ఎట్లా పాడగొట్టాలనే చేస్తుంటాడు అవి అపవిత్ర ఆత్మల ద్వారా దళ కావచ్చు గావచ్చు కావచ్చు ఏ దేవత ఏదైతేనే దాగుని దేవత కావచ్చు అష్టారవతి దేవత కావచ్చు సెమెరస్ దేవత కావచ్చు లేక ఆకాశరాణి కావచ్చు ఆర్తని దేవ కావచ్చు వాడు స్త్రీ రూపంగానే వచ్చి కాబట్టి సేవా పరిచయలో ఈ రీతిగా పడిపోతా ఉన్నారు అనేకలని చూపుతుంది వాక్యం కాబట్టి వాటన్నిటిని నువ్వు చంపుకోవాల భాస్కర్ బ్రదర్ చెప్తూ ఉంటాడు ఒకసారి వాక్యాలు నువ్వు పులిపీఠం ఎక్కాలంటే నువ్వు ఫస్ట్ బలిపీఠం ఎక్కాలంటాడు చాలామందికి పులిపీఠం ఎక్కి వాక్యం చెప్పాలని ఆశ ఉంటుంది కానీ బలిపీట అనుభవం అయితే ఉండేది అలా సచ్చిన వాళ్ళు కాదని అందుకు వాళ్ళు తప్పున పడిపోతుంటారు అక్కడి నుంచి స్త్రీ వ్యామోహానికి అందుకే నేను సాధ్యం అనకాడుకు నేను చెప్తుంటా బ్రదర్స్ నాకు కింద కూర్చొని ఎవరైనా చెప్తుంటే వాక్యం వినాలని ఆశ బ్రదర్ పులిపిటం ఎక్కడంటే భయం కాబట్టి మొట్టమొదటిసారిగా నీ యొక్క మరణ అనుభవం లేని పోవాలంటే కొలసల పత్రిక నాకు బహు ప్రామికమైన పత్రిక జీవితంలో ఎక్కువ సమయం నేను కొలసీల రాష్ట్ర పత్రికలో ధ్యానించి కాలం నా లైఫ్ అంతా నైన్టీ టూలో ఎక్కువ టైం నేను తులసి రాష్ట్ర పత్రిక ధ్యానించిన కాబట్టి అక్కడ ఏముందంటే మూడో అధ్యాయంలో చూస్తాం మనము మీరు క్రీస్తు కూడా లేప ఉన్నవారైతే పైన వాటిని వెతకుడి అక్కడ క్రీస్తు దేవుని కొడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు వెతకాల పైన వాటిని పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న కొడి డబ్బు మీద పెట్టుకోకండి మీ మైండ్ ఏదనగా మీరు మృతి పొంది తిరిగి కదా మీ క్రీస్తు కూడా దేవుని దాచబడి ఉంది మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ప్రత్యక్షపరచబడు రు కావున కావున మీరు కూడా ప్రత్యక్షపరచబడాలంటే మీరు ఏమి చెయ్యాలా ఇంకొక ఐదు నిమిషాల నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తా కావున భూమి మీద నున్న మీ అవయములను ఏమున చెప్పండి మీ అవయములు అంటే ఏంటి మీ శరయమం అనుకుంటారు మీరు కదా కానీ పౌరులు మీకు మీరు ఆత్మస్వరూపులు కాబట్టి మీకు మీ అవయములు కూడా ఆత్మీయమైనవి అవి ఏమనగా జారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారధన ధనాపేక్ష ఎన్ని తెలుసు ఆరు మళ్ళా చదువుతాం చూడండి అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధన ధనాపేక్ష మొత్తం ఆరు ఈ ఆరింటి నుంచి నువ్వు విడుదల నీలో ఏడవది అంటే సమాప్తం సంపూర్తి కాదన్నట్టు జీవితం వీటి నుంచి విడుదల పొందకపోతే కాబట్టి వీటన్నిటి నుంచి నువ్వు దూరంగా పారిపోవాలా లేకపోతే వాటి దేవుని ఉగ్రత ఆ విదేల మీదకి వచ్చును అపవిత్రత కామాత్రత దురాశ విగ్రహార్థన ధనాపేక్ష ఉంటే నీ దేవుని కోపం రగులుకుంటుందంట నేను ఇప్పుడు స్లోగా వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా ముఖ్యంగా నీలో అగ్నిని ఆరగొట్టేడిది ఆర్ఫొట్టేడిది ఇదొక ఆరు గుణగణాలే నీలో అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే ఈ ఆరు గుణగణాల నుంచి నువ్వు దూరంగా పారిపోవాలా మీ అవయవంలను మెంబర్స్ ఆఫ్ ద బాడీ నేను ఇంగ్లీష్ లో జానత్వము అపవిత్రత కామాత్రత దురాశ విగ్రహార్థన ధనాపేక్ష వీటిని చంపిబడేయాల మీరు చంపాలా వాటిని చంపాలా ఉదాహరణకి నీ దగ్గరికి కామాత్రత వచ్చిందనుకో ఏసుకృష్ణని నేను చంపేస్తున్నాను అలా ధనాపేక్ష వచ్చిందనుకో ఈ ధనము ఎక్కడి నుంచి వస్తుంది ఎవడిస్తుండ ఇంత గానం పైసలు ఎవరి నుంచి దొంగ నుంచి కొంత ఇచ్చిండ నాకు ఒకసారి ఒక వ్యక్తి ఆ దానికి ఒక ముప్పై వేల క్యాష్ పట్టుకొచ్చిచ్చండు సార్ ఇది పెట్టుకోండి సార్ మీరు ఎందుకు తెస్తున్నారు ఎందుకు ఇస్తున్నా నాకు ఇబ్బంది అంటే ఇది మీరు పెట్టుకోండి సార్ తర్వాతనే మాట్లాడుతున్నాడు నాకు తెలుసు ఎందుకు ఇస్తున్నాయి కానీ ఆయన నోట్ ఇచ్చాను వినాలా నేను తర్వాత కనుక్కున్నాను ఎవరు చెప్పలేదు నేను తర్వాత కనుక్కున్నాను ఆ డబ్బు ఎక్కడికెళ్ళి తెచ్చాడు నువ్వు అడగకపోతే నీకు ఎవ్వరు చెప్పాడు చేస్తా కూడా చెప్పాడు ప్రభా ఈ డబ్బు ఎక్కడికి తెచ్చుకున్నాడు ఇది ఎందుకు నాకు ఇస్తున్నాడు భవిష్యత్తులో మీరు చూస్తారు సేవ పరిచయలో డ్రగ్ యాడిక్ట్స్ మాఫియా ఫెలోసు దొంగలు దోచుకుని వచ్చిన డబ్బు నీకు ఇస్తాడు సేవకి అప్పుడు ఏమైతే తెలుసా నీ సేవ నీ సేవలో అగ్ని ఆరిపోతుంది ఆ కానుకలను బహు డేంజర్ అవి అవి వాడించే కానుకలను కాను తీసుకొచ్చే సేవకు పనికి కానీ ఆ తెచ్చిన విధానం ఎవరి నిరాపరాధులు రక్తమో ఆ డబ్బు ఎవరి కష్టార్జితమో అన్నిలేస్తారు హుండీల అంటే నేను చేసిన తప్పు నువ్వు చూడొద్దు అని మన్నించమని మరి క్రైస్తవ సేవ తల జీవనంలో అది కాదు కదా కానుకెందుకు ఇస్తాం దేవుని మందిరంలో ఆహారం ఉండాలి కాబట్టి కానీ వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులో నిరఫరాతలు రక్తం ఉంటే నీ సేవ ముందుకు పోద్దు ఎందుకంటే నీకు అవి లేదు నువ్వు ఎప్పుడు అడగలేదు కూడా బ్రవ్వ ఈ డబ్బు దేనికి నేను ఇమ్మీడియట్లీ చెప్పిన వాళ్ళని తీసుకొని లేదు ఈ పని డబ్బు నేను నీకు సాయం చేస్తా కానీ డబ్బు నాకు వద్దు చెప్పండి నా స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు ముప్పై వేలు తీసుకోవాలి కొంతమంది తీసుకొని వస్తారు లక్షలు తీసుకొస్తారు డబ్బు మీరు అని వచ్చి బ్రదర్ చంద్రశేఖర్ పిచ్చోడు చాలా మంది అయ్యా సార్ బ్రదర్ అంటారు పిచ్చోడు వాళ్ళకి ఏం తెలుసు కొంతకాలం ఉండే ఈ లోకాన్ని సంపాదించుకొని నిత్య జీవాన్ని చెప్పండి ఎవరు పిచ్చోళ్ళు డబ్బిచ్చేటోడా డబ్బుని తిరునిక్కరించేటోడా వాటి వలన దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది ఉంది వాక్యం నేను ఆ ఉగ్రత నుంచి తప్పించుకున్న వాడని నేను మళ్ళా తిరిగి అక్కడికి పోను రోడ్ మీద ఉంటాను ఫుట్పాత్ మీద పండుకుంటాను నో ప్రాబ్లం ఎవరిని ఇస్తే రొట్టె తింటాను లేకుంటే అది కూడా తిన్నాను ఆ తీర్మానం నువ్వు చేసుకోగలుగుతానే సేవను పర్వతం మీద నువ్వు నివసించలేవు ఇప్పుడు చూడండి చిబ్బరికి నేను వాక్యాన్ని ముగిస్తున్నా ఉపాధ్యాయ గ్రంథం మూత ధ్యాయము పల్లెడవచనం అయితే సేవను కొండ ప్రతిష్ఠిత మగును వారు దాని మీద నివసిందరు యాకూబు సంతతి తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు ఏంది ఆ స్వాస్థ్యం యాకూబు ఏంది పద్దెనిమిదవ వచ్చి చెప్తుండే మరియు యాకోభూ సంతతి వారు అగ్ని యేసు ప్రవ్వే అగ్ని దహించు అగ్ని నువ్వు స్వతంత్రించుకోవాల్సింది అగ్నిని ప్రభ నాకేమద్దు అగ్ని ఉంటే చాలు నీ అగ్ని నీ అగ్ని దీర్ఘకాలం బ్రతుకుతా జీ దీర్ఘ ఆయు చేత బ్రతుకుతా ఎందుకు ఏ వైరస్ వచ్చినా అది కదా ఏ బ్యాక్టీరియా వచ్చినా కాలిపోతుంది ఏ దుష్టాత్మలు వచ్చినా కాలిపోతాయి ప్రతి అనారోగ్యం వెనకాల దురాత్మ ఉంటుందని చెప్పిన అండ్ ఇవన్నీ బ్రెయిన్లో బ్రెయిన్ సెల్స్ లో కంట్రోల్ చేసుకుంటూ అందుకే డాక్టర్ల మాటలు వింటే నీ బ్రెయిన్ సెల్స్ ఏం చేస్తాయంటే ఆ మాటని రిజిస్టర్ చేసుకుంటాయి నేను అందుకే వాళ్ళ మాటలు వినను డాక్టర్ల మాటలు వాడేవాడు శివంగళ దేవుని నన్ను నాకు వాడి సలహాలు ఇచ్చాడు నా ప్రభు నాకు సలహాలు ఇస్తాడని ఆలోచనకర్త రోగం నుంచి ఎట్లా వెళ్ళాలి నాకు సలహా ఇచ్చాడు కానీ నా బ్రెయిన్ దాన్ని ఒప్పుకోవాలి కదా అందుకు నీ లో దేవుని వాక్కుని నింపుకోవాలి లేకుంటే ఈ లోకపు మాటలు వింటే అనుమానాలు అయిపోతాయి న్యాయం తగ్గిపోతుంది బ్రెయిన్ సెల్స్లో రాసి పెట్టుకుంటాడు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఏ రోగాలు ఎట్లా అటేస్తాయి నువ్వు మనుషుల మాటలు వింటే ఫినిష్ అన్నట్టు విశ్వాసం పోతుంది అన్నట్టు మా అందుకే మనిషి అబంధికుడు కేసులో ఒకడే కాబట్టి యాకోబు సంతతి వారు అగ్నియుసపు సంతతి వారు మంటయు అగుదూరు ఏషవ సంతతి వారు వారికి కొయికాలు అగుదురు ఎందుకంటే కాలిపోతాయి కట్టేలే యాకోబు సంతతి లక్షా నలభై నాలుగు వేల అగ్నిని నువ్వు దహించ అగ్ని అయితే యోసేపు సంతతి వారు సమూహము వారిని నువ్వు వాడు వాడు వాడు మంట అవుతాడు అగ్ని వాడిని మండింపజేస్తుంది కానీ ఏషావుకి తగులు తేమే కాలిపోతుంది అమ్మ ఆ కట్టెల్ కట్టెల జీవం ఉండదు కదా తీర్మానించుకుందాం ఏదైనా ప్రవ్వ నేను యాక్రబు సంతతి వారి వల్లే నన్ను తయారు చేయి లక్షా నలభై మంది వారి తయారు చేయి నేను అగ్నిని సంపాదించుకున్నాను నా లైఫ్ లో నాకు ఏం ఉందో ప్రవ్వ ఇదేనా నేను తీర్మానించుకున్నాను ఆయన అటువంటి జీవిగా అటువంటి మనిషిగా నన్ను తయారు చేయమని ప్రార్థిస్తాం పరుషుదరు వరకు దేవ తండ్రి మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుని తిన్నాం నైనా ఈ లోకము బహు భయంకరమైన లోకము పాపభూరితమైన లోకం నైనా దౌర్భాగ్యమైన ఈశ్వర నుంచి నన్ను ఎవరు కాపాడను అని బావులు ప్రార్థిస్తుంది జనం మేము మీ అగ్ని ఒక్కటే మాకు చాలు ప్రభావం ఇంకేమొద్ది ఈ లోకంలో ఈ అగ్ని నుంచి మామూలు వేరుపరిచద్దు అయినా శ్రీయోని పర్వతం మీద మేము నివసించాలంటే ఈ అగ్ని మాలు మాలో అపవిత్రత ఉంటే అగ్ని ఆరిపోతుంది మాలో చెడుతనం ఉంటే అగ్ని ఆరిపోతుంది ఓ ప్రభా మా శరాలని మేము సజీవ యాగంగా మి సమర్పించుకోవాలని అప్పుడే కానీ మేము అగ్ని మా మీదకి దిగిరాదు బలిపీపీఠం మీద పశువు అగ్ని రావాలంటే చచ్చిన వారి వల్ల మేము ఉండకపోతే అవి రాదు అగ్ని కాబట్టి అటువంటి అగ్ని చేత మమ్మల్ని అభిషేకించిద నడిపించండి నెక్స్ట్ లెవెల్ సేవా పరిచరుకు మందరినీ చదపరచమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించడం నామ తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసీ గురించి కృప సమాధానం నడిపి మనకందరికీ కేబీపీ గ్రూప్ బెదరిశ్ర కుటుంబీకులందరికీ ముఖ్యంగా జర్మియా కుటుంబాలకు కుటుంబానికి ఇంకా యాదనం ఏదైతే పాల్గొనో కుటుంబీకులందరికీ సదాకాలం తోడేళ్ళు కాక ఆమెన్ ప్రజరాస్ సార్ అందరికి ప్రెజరాలు సార్ అందరూ ప్రజరాజరా అందరూ ప్రజరా